పరశుద్రోగు తండ్రి మీకు వదనాలనైనా సరోన్నతుడేవా మీకే స్థుతల స్తోత్రాలు ఈ ఉదయం నుంచి ఇంత గొప్ప తండ్రి మీకు వదనాలనైనా ఆయన కలవరిశిలలో మా పాపము శాపము రోగము వ్యసనములను భరించి మాకు బదులుగా మరణించి మళ్ళీ రక్షించుకున్నందుకు మీకు వదనాలు మీకు పరశుధాత్మ అభిషేకం అనుగురించి కృపర్ల ఆత్మఫలాలు పర్లో గొప్ప జ్ఞానమ్మకరి గురించి ఇంతవరకు నడిపించి కాచి మీకు వదనాలు అడుగు మీరు మాకు సైకిల్గా ఉన్నారు ప్రభా ప్రతి దశలో మీకు ఎంతో స్తోత్రాలనైనా ఏ రీతిగా మీ కొరకు మీ పక్షంగా నిలబడి జీవించాలని మాకు నేరు పండితండ్రి అవును ప్రభా ప్రతిదీ మేము వినాలా విధేత చూపించాలా దాని ప్రకారంగా పాటించాలా అటువంటి జీవన బిధనాలలో మళ్ళీ నడిపించామని ప్రార్థిస్తున్నాం ప్రభా మరికొంతమంది బ్రదర్స్ మానవ కస్టర్ వీళ్ళు కనెక్ట్ కనెక్ట్ కాలేకపోతున్నారనైనా మళ్ళీ ఎందుకనేది దుష్టుడు ఎందుకు అక్కడ ఆటంకాలు పరుస్తుండో మీరు వాడిని గదించామని ప్రార్థిస్తున్నాం అది కార్యం జరుగులాగానే సహాయపడమని ప్రార్థిస్తున్నాం కృపగల తండ్రి వందరాలనైనా మాతో మాట్లాడండి బలపరచండి స్థిరపరచండి మీరు రాక పరచుకోమని ఆరదంతట్లో మీరు ఆధిపత్యం అయించి మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె ఆసీనుడా దేవదూతలు ఆరాధించు పరిశోధుడావు మన సారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా సాగిలపడి నమస్కారము చేసేదా నా మన సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా సాగిల పడి నమస్కారము చేసేదా ప్రతి వసంతము నీ దయా కిరీటమే ప్రకృతి కలలన్నీయు నీ మహిమను వివరించునే ప్రతి వసంతము నీ దయా కిరీటమి ప్రకృతి కలూ నీ మహిమను వివరించు నే ప్రభువా స్తుతులతో కృతజ్ఞతాస్తుతులతో కృతజ్ఞతాస్లతో ప్రభువాని ఆరాధించేదా కృతజ్ఞతాస్తుతులతో కృతజ్ఞతాస్తుతులతో అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా ఏ నా నిలు వెళ్ళని ఉన్నావు నా మనసారని సన్నిధిలో సాగిల పడి నమస్కారము చేసేదా సాగిల పడి నమస్కారము చేసేదా పరిమలించుని నా సాక్ష జీవితమే పరిశుద్ధాత్ముడు నన్ను నడిపించుచున్నందునే పరిమళించునే నా సాక్ష జీవితమే పరిశుద్ధ ఆత్ముడు నన్ను నడిపించుచున్నందునే పరిశుద్ధాత్మలు ఆనందించేదా హర్షధ్వనులాతో హర్షధ్వనులాతో పరిశుద్ధాత్మలో ఆనందించేదా హర్షధ్వనులాతో హర్షధ్వనులాతో అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా ఏసయ్యా నా నిలు నిండి ఉన్నావు నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా సాగిలపడి నమస్కారము చేసేదా పక్షి రాజువై నీర కలపై బోసివే నీవే నా తండ్రి నా బాధ్యతలు భరించివే పక్షి రాజువై నీరెక్కలపై రోసి నా తండ్రి వై నా బాధ్యతలు భరించివా మహిమా పరచద స్తులతో స్తులతో యహోవ దేవా మహిమా పరచద స్తుతి స్తి స్తుతి స్థుతి గీతాలతో అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా ఏసయ్యా నాని వెళ్ళనిండి ఉన్నావు నా మనసారని సన్నిధిలో sagila padi namaskaramu chesedaa sagila padi namaskaramu chesedaa hallelujah hallelujah hallelujah hallelujah అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా ఏసయ్యా నా నిలు వెళ్ళనిండి ఉన్నావు నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా సాగిలబడి నమస్కారము చేసేదా పరిశుద్ధ్ర బు తండ్రి మీకు వదనాలనైనా ఈ మధ్యాన కాలం ప్రభావ మీ యొక్క సన్నిధిలో తండ్రి మేము సమయం గడుపుతున్నాం మేము మరి కూడా మీరు తోసుకొచ్చలేదు నేను ఎన్నడను విడవను ఎడబోయినన్నారు అయినా అదే రీతిగా ప్రభావ అనేకమైన పనులు మాకు అప్పగించినారు వాటిని జాగ్రత్తగా పరిశీలించి నేర్చుకొని దాన్ని పాటించి మిమ్మల్ని సంతోష పెట్టాలా అటువంటి పనిలో మీరు మాకు ఇచ్చినారు కాబట్టి మేము ఏం చేయాలన్నా నాకు బయలుపరచమని ప్రార్థిస్తున్నాం మేము దానికి విధేయత చూపిస్తాం ప్రభావ ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా సమ్మర్చుకోకుండా ఓ ప్రభా తన మరి సుఖానుభవాన్ని ఆశ్రయించకుండా శ్రమలకుండా మేము సహాయపడండి ఆశ్రదించండి బలపరచండి అద్భుతాలు చేసే శక్తులు అనుగ్రహించండి విశ్వాసం అనే వరం అనుగ్రహించండి అవునైనా కృపావరణలన్నీ తొమ్మిది మా గ్రూప్లో కనిపించేలాగానే సహాయపడండి మీరే మహిమానందమని మా ప్రార్థనకి జవాబా ఇచ్చేమని ఏ సుక్రీస్తున్నానో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మేను నిన్న దినంగా మేము ఏం చేయగలను మనం ఏం చేయాలి అన్న అంశం గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాం ముఖ్యంగా ద్వితీయోపదేశము ముప్పై ఒకటవ అధ్యాయంలో ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వర్షాలలో చూసినాం ప్రజలు ఎటువంటి వారు అన్నది అక్కడ మనం ఉన్నాం వారు ఏ రీతిగా ఉంటున్నారు అనేటిది దేవుడు ముందుగానే వారిని హెచ్చరిస్తూ ఉన్నాడు అయితే మన దేవుని హృదయాన్ని గ్రహించిన మనము మనం ఎట్లా ఉండాలా అనేటిది అక్కడ మనం నేను అదేనన్నా చూస్తూ ఉన్నాం ముఖ్యంగా ఇరవై వచనం ఇరవై ఇరవై ఏడు ఇరవై ఎనిమిదిలో ఈ తిరుగుబాటును మూర్ఖత్వమును కాబట్టి మూర్ఖత్వం ఇక్కడ మనకి క్రైస్తవ జీవితంలో చాలా చూస్తాం మూర్ఖత్వం గురించి మంచి విశ్వాసలే ప్రార్థన పరులే అన్ని బాగుంటాయి కానీ మూర్ఖత్వం ఉంటుంది కాంప్రమైజ్ కారన్నట్టు ఉదాహరణకి ర్యాప్చర్ కల్ట్ ఇలా మనం చూస్తాం మూర్ఖత్వం అది లేదు అంటే కూడా మూర్ఖత్వం డిస్పెన్సేషనలిజం అది మూర్ఖత్వం లేదంటే నమ్మరు వెయ్యేండ్ల పరిపాలన లేదంటే నమ్మరు బ్లైండ్గా వాటిని స్వీకరించారు గుడ్డిగా వాటిని స్వీకరించారు ఎప్పుడో విన్నరు నాటుకుపోయింది హృదయంలో బట్ విన్నది నిజం అనేది కూడా ఆ రోజు చెక్ చేసుకోలేరు ఈరోజు చెక్ చేసుకోలేరు మనం జ్ఞాపకం చేసేంతవరకు మనం జ్ఞాపకం చేస్తే వీడు ఎవరు చెప్పేటోడు అందుకే ఇప్పుడు ఒకటి నేను గమనించిన ఈ లోకంలో అత్యధికంగా చదువుకున్న ఒక పెద్ద వ్యక్తి వచ్చి ఏది చెప్పినా మనుషులు నమ్ముతారు అబద్ధాన్ని కూడా నమ్మిస్తారు జరిగిందే అది ఇప్పుడు సామాన్యంగా మనం ఉన్న మనలాంటి వాలం మనం ఏం వాలం వాళ్ళం మనకేం పేరు ప్రఖ్యాతులు లేవు మనం సత్యం చెప్పినా స్వీకరించారు మనుషులు భయంకరమైన ప్రపంచం ఇది అట్లా మొదట అట్లా లేకుండే అట్లా తయారైంది అది ఈరోజు నువ్వు ఎంతో సత్యాన్ని చూపించినా మూర్ఖజ మూర్ఖత్వం అన్నట్టు స్వీకరించనే అంత మూర్ఖత్వంలో ఉన్నారన్నట్టు కాబట్టి మీ తిరుగుబాటును మీ మూర్ఖత్వంలో నేను నేడు నేను ఇంకా సజీవు మీతో ఉండగానే ఇదిగో మీరు యుహవ మీద తిరుగుబాటు చేసి తీరి దేవుని మీద మనిషి మొదటి నుంచి తిరుగుబడతాన నుంచి మొదలుకొని పాత నిబంధన అంతా ఈ రోజు కూడా కృత నిబంధన కాలంలో కూడా రక్షింపబడ్డ కూడా తిరుగుబాటు ఇంగ్లీష్లో అయితే తిరుగుబడతనం అని లేదు ఇంగ్లీష్లో ఏముందంటే తిరుగుబడతనం తర్వాత స్టీఫ్ నెక్ అని ఉంది స్టీఫ్ నెక్ ఎస్టిఐఎఫ్ఎఫ్ ఎన్ఈసీకే స్టీఫ్ నెక్ అంటే వంగని మెడ వంగని మెడ అది అట్లనే స్ట్రెయిట్గా ఉంటుంది అన్నట్టు అది ఎంత బెండు చేసినా బెండు కాదు దాన్ని స్టీఫ్ నెక్ అంటారు ఆకాశమును భూమిని వారి మీద సాక్షులుగా పెట్టి నేను ఈ మాటలు వారికి వినికి వినికి చెప్పేదాన్ని నా తర్వాత నా తర్వాత ఏం జరుగుతుందని కూడా చెప్తున్నాడు అది ఏశ్వర కూడా అంటాడు నా తర్వాత దొంగలు వస్తారని చెప్తున్నాడు అనేక మంది దొంగలు వస్తాడు అని చెప్తాడు నేను వెళ్ళిపోయాక అనేక మంది దొంగలు వస్తున్నాడు పౌళ్ళు కూడా చెప్తాడు నా తర్వాత అనేక మంది దొంగలు వస్తారు అంటాడు అది విధానం అన్నట్టు మందు వాక్యం బయలుపరచబడుతుంది బయలుపరచబడినాక దుష్టుని వాడు బయలు బయటకు వస్తాడు ఇది నిజమా అన్నట్టు అది విధానం ప్రపంచం అంతట అదే జరుగుతుంది కాబట్టి వంగని మెడ అన్న అంశం గురించి మనం చూస్తున్నాం లేక ఏం చేయాలా ఇటువంటి వారితో ఇటువంటి వారితో ఏమీ చెయ్యాలా అన్నప్పుడు మనం దాన్ని చూస్తూ ఉన్నాము అవి సర్పంలో తేలకు సంబంధించి అరెండు గుంపులు వంగని మెడలు అవి దురదృష్టం గొప్ప జనము విన్నట్టు వింటారు కానీ చూడరు హలో బ్రదర్ ఎఫ్ఎస్లో రాసిన పత్రికలో దే పౌలు ఒక విషయాన్ని జ్ఞాపకం చేసిండు ఇదొక కుటుంబం అని హోల్ కుటుంబం అని కంప్లీట్ కుటుంబం ఆకాశం ముందు మరియు భూమి మీద ఆకాశంలో భూమి మీద నిన్న కుటుంబాలు అన్నిటి గురించి మాట్లాడుతున్నాడు అదొకసారి చూస్తున్నాం మళ్ళా ఎఫ్ఎస్లో రాసిన పత్రిక మూడో అధ్యాయం చేసినాం నిన్న పద్నాలుగ వచ్చును పరలోక మందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబం కాబట్టి ఈ రెండు కుటుంబాల గురించి మాట్లాడుతున్నాయి ఇక్కడ పర్లోక భూమి అందు భూమి మీద పర్లోక లక్ష లక్ష మంది భూమి మీద గొప్ప జనము మరియు తక్కిన రెండు గుంపులు సర్పములు తేళ్ళు అయితే మనము ఇది సర్పములతో తేళ్లతోని ఎట్లా ప్రవర్తించాలో అనేది నిన్నట్టుగానే నేను మీకు చూపిస్తా ఉన్నాను అందులో ముఖ్యంగా ఆదికాండము ఆరవ అధ్యాయంలో ఒక విషయం నేను చెప్పించినా దానికి ముందు మూడు గుంపులు ఎట్లా ఉన్నాయి అనేది ఏ అధ్యాయాలు చూసినామంటే యశా గ్రంథము నలభై ఒకటో అధ్యాయాలు అది యశాయ గ్రంథము నలభై అధ్యాయంలో పదకొండవ వచనంలో చూసాము అయితే ఆదికాండం మూడవ అధ్యాయము సారీ ఆరవ అధ్యాయము మూడవ వచనంలో ఏం చేసినామంటే సరి చూడండి ఆది కాండము ఆరవ అధ్యాయము మూడవ వచనంలో అప్పుడు యహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు కాబట్టి క్రీస్తు కలిగిన మనసు కల ఎట్లా ఉంటారంటే నరులతో వాదించరు అంటే భూనివాసలు ముఖ్యంగా లక్ష నలభై గుణగణం ఏందంటే సర్పంలతోనూ తేళ్లతోని వాదించద్దు కూడా వాదించదు వారు తమ అక్రమ విషయంలోనూ నరమాతలై ఉన్నారు ఆయనను వారి దినంలో నూట ఇరవై అంటే అక్రమం చేవారు వీళ్ళు నరమాతృలు నరమాత్రులు అంటే అర్థం ఏంటంటే కేవలం మనుషులే మనుషులు లాగానే ఉండిపోతున్నారు అంటే అర్థం ఏంటంటే శరీరతిగా ఉంటున్నారు వీళ్ళు శారీరకంగానే తయారై ఉన్నారు అన్న విషయాన్ని అది మాట్లాడుతుంది అనట వాక్యం కాబట్టి వాళ్ళతోని మనం ఎప్పుడు కూడా వాదించి పెట్టుకోవద్దు మై స్పిరిట్ షల్ నాట్ ఆల్వేస్ స్ట్రైవ్ విత్ మ్యాన్ అని చెప్తుంది ఫార్ దాట్ హీఈ ఫ్లెష్ మనిషితో ఎప్పుడు నేను వాదించను ఎందుకంటే ఇంకా శారీరకంగానే ఉన్నాడు ఫ్లెష్ నరమాతృడు శారీరకంగా ఉన్నాడు కాబట్టి నేను వాదించాను కాబట్టి సేవా జీవితంలో ఇది ఒక సత్యం మనం గ్రహించాలి ఈరోజు ఏంటంటే నరమాతృలతో అంటే శారీరకంగా జీవించే ఎప్పుడు వాదించద్దు నువ్వు గెలవలేవు శరీర శారీరకంగా ఉన్న వాళ్ళతో నువ్వు వాదిస్తే ను ఎప్పటికీ గెలలేవు ఎందుకంటే ను శరీర శరీర స్వభావంగా వాడవు కాదు నువ్వు ఆత్మస్వభావంగా వాడవు కాబట్టి ఆత్మస్వభాంగల వారు శరీరంగా స్వభావం గల వారితో ఎప్పుడు గెలవరు కాబట్టి జకరే గ్రంథంలో కొన్ని సమస్యలకైతే మనం చూసినాము ముఖ్యంగా పదవ అధ్యాయంలో ఒక విషయాన్ని నేను చూపించిన జకరే గ్రంథము పదవ అధ్యాయము మొదటి వచనం మనము ఏ రీతిగా ఏమేమి మనం ఏం చేయాలన్న అంశం గురించి మనం మాట్లాడుతున్నప్పుడు జెకరయ్య ఈ విషయాన్ని మనకి జ్ఞాపకం చేస్తుంది ఏమనంటే మొదటి వచనంలో కడవరి వాన కాలమున వర్షము దయచేయమని యోహోవాను వేడుకొల్లుడి అయితే ఇది పరిశుధాత్మక సాదృశ్యం మనం ఆ రోజులలో నేను చూపించిన జకరయ మెసేజెస్ ఫర్ టుడే అన్న అంశం ఆ రోజుల్లో దాన్ని మనం చూసినాం ఏంటంటే మనం ఉంటుంది కర కడవరి వానకాలము కాబట్టి ఈ కడవరి వానకాలములా వర్షము దయచేయమని యోహవాను వేడుకొనాలంట అంటే చెప్తుండు మీరు ప్రార్థన చేయకపోతే నేను చెయ్యను ఏమంటున్నాడు దేవుడు మీరు ప్రార్థన చేయకపోతే నేను ఏమీ మీకు చెయ్యను అంటున్నాడు నేను చెయ్యలేను అంటున్నాడు అది నా బలహీనత అంటాడు అంటే ఆయనకి బలహీనతలు ఉన్నవాని కాదు కానీ రూల్ ఏంటంటే నువ్వు ప్రేయర్ చేయాలి భూలోకంలో నువ్వు ప్రేయర్ చేస్తేనే నేను పని చేస్తాను నువ్వు ప్రేయర్ చేయకుండా నేను పని చేస్తే సైతాను అడ్డగిస్తాడు వాడు అంటాడు కూడా దేవాడు నువ్వు ఎట్లా చేస్తావు వానికి వాడు శరీరం నరమాత్రుడు ఉంటే నువ్వు ఎట్లా చేస్తావునికి అని వాడు అడ్డగిస్తూ కాబట్టి వాడు నేను అడగించకుండా ఉండాలంటే నువ్వు పర్మిషన్ ఇవ్వాలా నాకు పర్మిషన్ అవసరం లేదు అవ్వడి పర్మిషన్ నేను డైరెక్ట్గా ఈ లోకంలోకి రాగలను ఎందుకంటే నేను తయారు చేసుకునే లోకం కానీ నేను నీకు ఒకసారి దీన్ని అప్పగించి మళ్ళీ నేను దీన్ని వాపసు తీసుకొని నువ్వే నాకు తీసుకొచ్చి ఇవ్వాలి యుగాంత మందు కాబట్టి ఈ సృష్టిని యుగాంత మందు నువ్వే నాకు తీసుకొని రావాలి ఎందుకంటే రోహిణ రాష్ట్ర పత్రిక ఏ నేనాద్యాన్ని పావులు అంటుండే ఈ సృష్టి ఏకగ్రీవంగా ఇది మూలుగుచున్నది ఇది వరకు నుంచి ఎందుకు అంటే నన్ను ఎవరు ఈ సృష్టి మిగులు అపేక్షిస్తుంది అంటే దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు అది ఎదురు చూస్తా ఉంది వీళ్ళు ఎప్పుడొచ్చి నాకు విమోచనిస్తున్నా అనే కడవరి వానకాల వర్షం దయచేయమని యువను వేడుకొండీ ప్రవ్వా ఇది చివరి వర్షాకాలం అంటే ఆ పౌస్ల కాలంలో మొదటి వర్షాకాలం అది ఆ రోజు కుమరించబడిన పరశురాత్మ ఈ రోజు చివరి వర్షాకాలం ఈ వర్షాకాలంలో కరువు సహాయపడండి అని మనం ప్రార్థిస్తుంటాం వర్షాలు పడకపోతే ఆహారం సరిగా పండదు ఆహారం పండకపోతే కరువు వస్తుంది మనుషులు ప్రతిదీ ఖరీదైపోతుంది దగ్గర ఉన్న డబ్బు కూడా సరిపోదు కాబట్టి నువ్వేం చేయాలా అని చెప్తున్నాడు నేనేం చేయాలా ప్రభు అంటే కడబరి వాన కాలం వర్షం దయచేయమని యోహవాను వేడుకొని ప్రతి వాణి చేనిలో పైరు మొలు మొలుచున్నట్లు యువ మెరుపులను కుట్టించును ఆయన వానలు మెండుగా కురిపించాను నువ్వు ప్రార్థన చేయకపోతే ఆ రీతిగా పడదంట వర్షం ఆత్మీయ స్థితిని అర్థం చేసుకోవాలా అది నీ పొలము అంటే నీ సేవా జీవితం నువ్వు ఎంతమందిని నీ సేవలు నడిపించుకుంటున్నావో వారందరు జీవితాలలో ఆ పొలంలో వర్షం పడాలా నీ ప్రార్థన అదన్నట్టు ప్రతి వాణి చేలో పైరు మల్చినట్లు యహోవో మెరుపులను పుట్టించును ఆయన వానాలు మెండుగా కుమరించును కురికించును ఎప్పుడు నువ్వు వేడుకుంటానండి లేకపోతే కాదనట్టు అయితే పరిస్థితులకు కానే కాదు ఇది కష్టకాలంలో మనమున్నాము కాబట్టి మరి ములిపించాలంటే ఇద్దగా వర్షం పడుతుంది కొత్తగా వర్షం కొరికి అయిపోద్దా పోలీసులు వచ్చినట్టు నువ్వు పోయి విత్తనాలు నాటాలి పొలంలో పరిశురాత్మ ఇతనాల నాణాల నీళ్ళలో నాని మొలకెత్తాలా అందుకు నువ్వు పోవాలా ఎవరికి ప్రార్థన చేస్తే వారికి పరశురాత్మ అభిషేకం కలుగుతూ ఉంటుంది అది ప్రభు యొక్క విధానం అన్నట్టు కాబట్టి ఇప్పుడు మనం లూకాసు వార్తలో చూస్తున్నాము ఏం పని మనం చేయాలనేది లూకాసు వార్త ఆరవ అధ్యాయము పదమూడవ వచనం ఆయన ఏం చేసాడు మన ప్రభు మనం ఏం చేయాలా వికాసు వార్త ఆరవ అధ్యాయము పదమూడవ వచ్చనంలో ఏముందంటే మత్తయ్య తోమా అల్పయ్ కుమారులైన ఇక్కడ మనం చూస్తున్నాం మన ప్రభు ఎంతమందిని పిలిచిన ఉదయం ఆయన పదమూడవ వచ్చినం ఉదయం ఆయన తన శిష్యులను పిలిచి వారిలో పన్నెండు మందిని ఏర్పరచి వారికి అప్పు స్థలలు పేరు పెట్టాడు ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే ఇది మనం ఇన్నిసార్లు ధ్యానిస్తుంటాం కదా ఎప్పటించో చూస్తున్న వాక్యాలి కదా ఉదయం అయినప్పుడు ఆయన శిష్యులను పిలిచి వారిలో పన్నెండు మందిని ఏర్పరిచి వారికి అపోసల్లు అన్న పేరు పెట్టాను అంటే నిన్నటి వరకు నువ్వు శిష్యుంది ఈ ఉదయం అపోసల్ అయినావు అది దేవుడు పెట్టిన పేరు అక్కడ పేరు అని ఉంది చాలా ఆయన తన శిష్యులను పిలిచి వారిలో పన్నెండు మందిని ఏర్పరిచింది అంటే పన్నెండు మంది కట్టా ఎక్కువన్నారు అన్నట్టు పన్నెండు మందిని ఏర్పరిచి వారికి అపోస్తలు అను పేరు పెట్టాను వారి పేర్లు చాలా దీర్ఘవర ఎవరిని పేతురు అను మారు పేరు పెట్టినో ఆ సీమోను అతని సహోదరిని ఆంధ్రయ్య యాకోబు యుహాను ఫిలిప్ బర్తలోమై మత్తమ అల్పై కుమారుడి జాకోబు జెలోతే అనబడిన సీమోను యాకోబు సహోదరుని యూదా ద్రోహియ ఇస్కరియత్ యూద అనువారు పన్నెండు మందిని ఏర్పరచుకున్నాడు దేవుడు కాబట్టి వీరందరూ ఉదయం వరకు అంటే నిన్నటి దినం వరకు శిష్యులు ఈ ఉదయం నుంచి కొంచెం సేపట్ల ఈ వాక్యాన్ని ముగిస్తా అయితే స్ట్రాంగ్ నంబర్స్ చూస్తున్నాను నేను స్ట్రాంగ్ నంబర్స్లో అపోస్తలలు అంటే ఎవరు అనేది అపోస్తలో సిక్స్ ఫైవ్ అంటే ఏంటంటే డెలిగేట్ ఎస్పెషలీ అన్ అంబాసిడర్ ఆఫ్ ద కాస్పల్ సువార్థ విషయమై రాయబారి అపోస్తలు సువార్త సువార్థ పరిచర్యలోని రాయబారి రాయబారి లేక సువార్త కొరకు రాయబారి తర్వాత వీరికి అపరిమితమైన అద్భుత కార్యాలు చేసే శక్తి కలగది అపోస్తలకి తర్వాత కేసు ప్రభు సాక్షాంత నిమిత్తమై పంపబడ్డవాడు అని అర్థం 649 len ante apostle lo from 572 and 4724 set apart apostle ante veru parcha badavar to send out leka by by dikhi pampa badavar literally figuratively put in send, send available set at liberty bahu asalu hindi vakyanni kabati ఉదయం వరకు వాళ్ళ శిష్యులు ఉండే ఆయన పిలిచి వారికి అపోస్తలని పేర్లు పెట్టండి వీరంతా అపోస్తలు అపోస్ ఎవరంటే అద్భుతకరలు చే కలిగిన వారు దాని తర్వాత ఆయన కొరకు రాయబారులు ఆయన వారికి అర్పించిండు ప్రభు కొరకు వాళ్ళు ఉన్నత స్థితిలో జీవించాల్సిన వారు చేయాల్సిన పనులు కూడా చేయాల్సిన వారు వేరుపరచబడ్డవారు సెపరేట్గా పిలువబడ్డవారు ఇంతగా వాటికి అర్థాలనే అపోస్తలను కంటే ఎఫ్ఎస్ఎల్ రాష్ట్ర పత్రికలో నేను కొంతకాలం కింద ఎక్కడ చూపించిన అనేక ఫర్యాలు అది నేను చూపిస్తుంటాను ఎఫ్ఎస్ఎల్ రాష్ట్ర పౌలు అనేక రకాల పరిచయల గురించి మాట్లాడుతూ ఉంటాడు ఎప్పుడు మనం వాటిని రిపీటెడ్గా చూస్తున్నాం ఈరోజు రెండవ అధ్యయనం చూస్తున్నాము పంతొమ్మిదవ వచనంలో రెండు పంతొమ్మిదిలో కాబట్టి మీరిక మిగతా పరజనులను పరదేశమై ఉండక పరుషుధలతో ఏక దేవుని ఇంటి వారు ఉన్నారు కాబట్టి మనము దేవుని ఇంటి వరమై ఉన్నాము అని చెప్తుంది వాక్యం కాబట్టి మీరు పరుషులతో ఏకపట్న స్థులను దేవుని ఇంటి వరనై ఉన్నారు మళ్ళా ప్రతి కట్టడమును దానికి ముందు ఇరవై వచనలు క్రీస్తు వేసే ముఖ్యమైన మూలరాయ్యి ఉండగా అప్పో స్థులులను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభునందు పరిశుద్ధమైన దేవాలయం ఒకటకు వృద్ధి పొందుచున్నది ఆయనలో మీరు కూడా ఆత్మ మూలంగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు ఒకటి మనమే అసలైన మందిరం అని వాక్యం చెప్తుంది పరిశుద్ధంగా ఆయన కూడా కట్టబడుతున్నాం కాబట్టి ఇంకా వేరే ఒక మందిరం మనకు అవసరం లేదు ఎవరి మీద కట్టబడిందంటే అపోస్తుల మరియు ప్రవక్తల పునాదుల మీద అవి కట్టబడ్డాయి అని చెప్తుంది కాబట్టి ఆయన మనకు అనుమానమే లేదన్నట్టు అంటే ఇక్కడ కూడా మరోసారి జ్ఞాపకం చేస్తుండ్రుడు అపోస్తలు పునాదులు అపోస్తలు మరియు ప్రవక్తలు వేసిన పునాదుల మీద మొదటి కొరింతలు రాసిన పత్రికలో ఒక వాక్యం చూపిస్తా నేను దాని తర్వాత మనం వాక్యాన్ని ముగించుకోవచ్చు మొదటి కొరింతలు రాసిన పత్రిక అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చినం పన్నెండవ అధ్యాయము ఇరవై మరియు దేవుడు సంఘంలో మొదట కొందరిని అపోస్తలు గాను పిమ్మట కొందరిని ప్రవక్తలు గాను పిమట కొందరిని బోధకులు గాను అటుపిమ్మట కొందరిని అద్భుతములు చేయవారిని గాను తర్వాత కొందరిని స్వస్థపరచు కృపవరములు గలవారి గాను కొందరిని ఉపకారములు చేయవారి గాను కొందరిని ప్రభుత్వములు చేయవారిని గాను కొందరిని నానా భాషల భాషలు మాట్లాడేవారిని గాను నియమించను కాబట్టి ఇది అభిషేకం ఇది ఒక ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిషేకం ఉందనేది ఇక్కడ జ్ఞాపం చేస్తుంది ఆత్మ ఒకటే కానీ ప్రత్యక్షతలు అనేకమైనవి కొందరి అపస్సులు కానీ కొందరి ప్రవక్తలు కానీ కొందరి బోధకులు కానీ కొందరిని అద్భుతం చేయవారి కానీ కొందరిని స్వస్థపరచువారంలో కొందరు ఉపకారం చేయవారు ఉపకారం చేసేవాళ్ళంటే వీళ్ళంతా మస్తు డబ్బు కలుగుంటారు దాన ధర్మాలు ఉంటారు కొన్నేళ్ళు లాగా యోగులాగా కొందరిని ప్రభుత్వం చేయవారిని అంటే ప్రభుత్వం అంటే పెద్ద పెద్ద జాబ్ పొజిషన్స్ ఉంటారు వీళ్ళు ఈ లోకంలో దేవుని బిడ్డల కొరకు దేవుడు అట్లా పెడుతున్న వాళ్ళని కాపాడమని కొందరిని నానా భాషలు మాట్లాడేవారిని కానీ నియమించారు ఎందుకంటే భాషలు అర్థం చెప్తే కూడా అది ప్రవచనమే కాబట్టి అందరు అక్కొస్త అందరు ప్రవక్తల అందరు బోధకుల అందరు అద్భుతములు చేయవారా అందరు స్వస్థపరచు కృపవరములు గలవారా అందరు భాషలో మార్చ అందరు భాషలు అర్థం చెప్పుతున్నారా కృపవరములు శ్రేష్టమైన వాటిని ఆసక్తితో అపేక్షించడం కాక సర్వోత్తమైన మార్గం మీకు చూపుతున్నాను కాబట్టి ఈ యొక్క మార్గములో మార్గంలో మనం ముందుకు వెళ్ళాలా ఎవరితోనూ వాదించొద్దు జాగ్రత్తగా జీవించాలా అటువంటి కృపా భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించగానే ప్రార్థిస్తాం పరశుధర వేవ వదనాలైనా సర్వోన్న తండ్రి మీకే కృతజ్ఞ తెలియజేయాలి ఇంతవరకు మీరు మమ్మల్ని కాచి కాపాడనందుకు మీకు ఎంతో వదనాలు సమస్త ఘనత మహిమ ప్రభావితం చేయించుకుంటున్నాం మీరంట ప్రభా నా ఆత్మ నరులతో ఎన్ ఇక ఎన్నటికి వాదించదు అని అవును ప్రభు మీరు ఎంతో విడిచిపెట్టేసి మీ అని అవును ప్రభు అప్పుడు పాత నిబజన కాలంలో మీరు ఎంతగా వేదన పడినక్కడ మేము అర్థం తీసుకుంటాం ఇక మీద నేను ఎవరితో వాదించాను అంతే తీర్మానం చేసుకున్నారు మీరు కాబట్టి నేను క్రీస్తు కలిగిన మేము ప్రభావిటీ పరిస్థితుల్లో ఇక ఎంతో నరులతో శారీరకంగా ఉన్న గొప్ప దేవ జీవం గల తండ్రి జీవాధిపతి సర్వనదుడానికి ఎంతో అందాలిసయ సమస్త సృష్టికి మూలకారు ఆది సంబూర పరిశుద్రైన దేవానికి స్థుతులు స్తోత్రమైన గొప్ప దేవన తండ్రి ఈ గడిచిన కాలం అంత మూలక మీ కృపలో భద్రపరచుకున్నైనా ఈ యొక్క మధ్యకాల సమయంలోనైనా మీ సన్నిధిలో సమయం గడిపే భాగ్యాన్ని కృపను మాకు అందరికి ఎంతో వర్ణాలు ప్రభావ నా దేవానికి శ్రోతాలు అర్పించుకోవటం అయినా గొప్ప దేవ తండ్రి హిసయ వాక్యంద మీరు మాతో మాట్లాడినారు ప్రభావ ఏం చేయాలా ఎట్లా ఉండాలా ఏ రీతిగా ముందుకెళ్లాలా ఇతరులతో ఎట్లా మేము మాట్లాడాలనే విషయాలు మాకు ముందుగానే మాకు బయలుపరిచినైనా కాబట్టి నన్ను ఎవరితో మేము వాదించుకుండా ప్రభా ముఖ్యంగా శారీరకంగా జీవించుకుని మేము జాగ్రత్త పడి జీవించాలా నా దేవ నా ప్రభా నీకు ఎంతో వన్నాలు ఇస్తా ఎందుకంటే ప్రభా ఇంత భయంకరమైన కాలం మేము ఉంటున్నాం ప్రభా అయినా అక్కడ వంగ జ్ఞాపకం చేస్తుంది తిరుగుబడతాం నేను ఇంత భయంకరంగా ఉంది ప్రభావ ఆ రీతిగా ప్రభా ప్రతి దశలో మనుషులు కనిపిస్తుంది ప్రభా జాగ్రత్తగా జీవించాలి వాళ్ళని మీ చెంతకు ప్రభావ మేము నడిపించేలాగా ప్రయాస పడుతున్నాం కానీ ప్రభావి మా మాట వింటలేరు ప్రభా కాబట్టి నేను ఒకనొక దినం ప్రభా వాళ్ళు మీ చెంతకు వచ్చేలాగా సాయపడమని ప్రార్థిష్టమైన మీ కృపా వాళ్ళు కనిగిరించిన వాళ్ళ పట్ల మీకు కనిగిరించి చూపించమంటే ఆవిష్టమైన గొప్ప దేవానికి వణాలి సయ్య వాక్యం ద్వారా గొప్ప దేవాన తంది శిష్యులుగా ఉన్న వాళ్ళని మీరు అపుస్తులుగా ప్రభావ మీరు మార్చినారు వదిలినప్పుడు ప్రభుత్వ వాక్యం ఎందుకు మీరు జ్ఞాపకం చేస్తున్నారు ప్రభావ కాబట్టి అపుస్తులు అంటే ఎవరు అని మీ మాకు చూపించినారు కాబట్టినైనా సంఘంలో ఎంతో మందికి గిఫ్ట్ మీరు ఇచ్చినారు ప్రభావ మాకు కూడా మీరు ఇచ్చినారు నైనా అది మీ మైమికరకు మేము వాడుకోలేక మీ కృపాని గొప్ప దేవానికి ఎంతో వందాలిసయ ఇవన్నీ సంఘక్షేమాభివృద్ధి కొరకు మేము ఓ ప్రభావ వాటిని అనేకులు పోలాగానే ప్రయాస పడాలని సహాయపడండి మరి విశేషంగా ప్రభా మేము ఎట్లా సేవలో ముందుకెళ్తున్నప్పుడు మేము ఏ రీతిగా మేము ముందుకు మీరు మాతో మాట్లాడినారు ప్రభావ మా సేవ ఫలంలో ప్రభావ వర్షం దయచే వేడుకోవాలా ప్రార్థించాలా గంటలు గంటలు ప్రార్థనలో ఉండాలా ప్రభావ నైనా ఇసయ పరిశుధాత్మ అభిషేకం కొరకు మేము ప్రయాసపడాలి అనేకులు ప్రభావం ప్రార్థనలు ఉన్నప్పుడు మా సేవలో ఉన్న వాళ్ళు అందరూ ప్రభావం ఆత్మతో నింపబడాల ప్రభావ వర్షం కుమ్మరిస్తానారు ప్రభావ ఈ చివరి కాలంలో బహు విశేషంగా ప్రభావర్షాన్ని అనుగ్రహించండి అనేక చోట్ల మీరు విత్తనాలు ఇయ్యాలా పంటను తీసుకొని దాన్ని మీరు సమకూర్చుకొని ప్రభావనొక దినం మీ సన్నిధికి మేము తీసుకొని రావాలా ప్రభావ అలాంటి సేవలు నడిపించి బలపరచండి మా సేవ జీవితంలో అద్భుతాలు ఆశ్చర్యాలు జరిగించండి మైటి మేరకల్స్ జరగాల ప్రభా నీకుల ప్రభావ మీ చెంతకు రావాలా ప్రభావ అంటే అద్భుత కర ఆశ్చర్యమైన కార్యాలు మాకు జరిగించి మీ వాక్యం మేము కట్టబడిన ఆ పుస్తలు ప్రవర్తిస్తున్న పునాదిని ఆ రీతి మీరు మమ్మల్ని నిలబెట్టుకునేందుకు నీకు ఎంతో వర్ణాలు నీకే స్థుతులు స్రోతాలు అర్పించుకోవటం సమస్త ఘనత మహిమ ప్రభావం నీకే అర్పించుకోవటమైనా ఈ వాక్యం నిర్ణయం మాట్లాడే మమ్మల్ని ఎంతగానో మా విశ్వాసాన్ని ఇంకా మీరు స్థిరపరిచినారు ఓ దేవా నీకు ఎంతో వర్ణాలు నీకే కృతజ్ఞతలైనా నీ మాకు ఇంకా దృఢమైన నిశ్చేత ప్రభావ అవును విశేషంగా ప్రభావ కలిగింది ప్రవ మేము ఉన్నత స్థితిలో ప్రభావ మీలో ప్రభావ సహాయపడండి ఆ విశ్వాసమైన వారమ్మ కనిగరించండి అన్ని విషయాలు మేము బలపడాలి అభివృద్ధి పొందాలి ఆత్మలో చేరికి ప్రతి దశలు అభివృద్ధి పొందాలా అండ్ సేవలో నడిపించి ప్రతి చోట మీ కొరకు మమ్మల్ని సాహసన పెట్టుకుని ఆ సిద్ధపరచుకోమంత అదిష్టమైన గ్రూప్ లో పాల్గొనే బ్రదర్స్ అందరినీ ఆశీర్వదించండి ఇంకెంతమంది రాలేదు ఆ కుటుంబాలు కూడా మీరు మీ కొరకు సాహస పెట్టుకోండి నా దేవ నా వింటున్నా ఈ వాక్యాల ప్రపంచం అంతా ఎక్కడైతే వింటున్నారు కుటుంబాలకు మీరు ఆశీర్వదించి బలపరచండి వాక్యం సత్యం గ్రహించేలాగానే సహాయపడండి ఆత్మీయతలు ఇప్పటి సత్యని గ్రహించి మిమ్మల్ని ప్రేమించిబల్గా తయారు చేయండి వాళ్ళందరూ ఆశీర్వదించి బలపరించి నామానికి మేము తెచ్చుకోమని మీ రాత్రి మనందరూ సిద్ధపరచుకోమని త్వరలో రాన్న పరిశుద్ధ నామముల ప్రాదిష్టాం తండ్రి ఆమెన్